కీర్తన సంఖ్య ఐదు వందల మూడు సర్వరక్షకుడైనకూర్విమీదరిలో నొక్కడాముడు కొండ పొడవులైన గౌరవానరము గుండుగా వారధి దండ కూడా నిండు జలనిధి గట్టి నిగిడి లంక సాధించే అండనే రాముడు నరుడన నరుడనవచ్చునా అన్నిటా దేవతలకు అసాధ్యమైన రావణు ఎన్నికగా పుత్రమిత్రితులతోడ కొన్ను కొని శస్త్రాస్త్ర పంక్తులనే ఖండినచే సన్ను తినిట్టే రాముని జనుడన వచ్చునా చె పట్టి లంక విభీషణునికి పాలించి పలువుగ సీతగూడి పట్టమేలి ఇలలో శ్రీ వెంకటాద్రి ఇరవై లోకముగాచి నలువంకరాముడు నరుడన వచ్చునా